చాలా పొరపాటు అంతకుముందు లేకపోతే పుడతాడండి అంతకుముందు లేడా నీకు తెలుసా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అసలు అంతకుముందు ఉన్నాడా లేడా ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు పోనండి తల్లి గర్భంలోకి రాకముందు లేడు అప్పుడు పుట్టేటంటే అనంత అంతకుముందు ఉన్నాడు తండ్రి రక్తంలో ఉన్నాడు పోలండి తండ్రి రక్తంలోకి రాకముందు లేడు పొరపాటు గోధుమ గోధుమ బియ్యం వాటిల్లో ప్రాసెస్డ్ రైస్ లోనూ అక్కడ దాంట్లో డబ్బాల్లో ఉన్నాడు డబ్బాలో సబ్జీలోనూ ఉన్నాడు పోనీ అంతకుముందు రాకముందు ఉన్నాడు లేడు అక్కడ దాంట్లోకి రాకముందు ఉన్నాడంటే నేను మీకు పంచాగ్ని విద్యంతా చెప్పేస్తున్నా అంతకుముందు రాకముందు ఉన్నాడేమో అంటే ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అప్పుడు పర్జన్య రూపంగా ఉన్నాడు అంతకుముందు సోమ రూపంగా ఉన్నాడు అంతకుముందు దిలోక రూపంగా ఆదిత్య రూపంగా ఉన్నాడు సమష్టిలోంచి వేష్టిలోకి వస్తుంది కానీ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 పుట్టుక అనేది అంగీకరించమండి మరణం అనేది అంగీకరించండి ఇప్పుడు చెప్పండి మీరు యాక్సెప్ట్ ఏమండి మీ జన్మకొండలు ఏమిటి అప్పుడు పుడితేగా జన్మకొండలే పుట్టుక పుట్టుక వాడికి జన్మకొండలు అవసరం లేదా పుట్టుకేనో అనుకున్నవాడికి అవసరం హీ హాస్ టు డూ దాట్ ఇప్పుడు పుట్టేనో అనుకున్నవాడికి హీ హాస్ టు డూ ఇప్పుడు మహాత్ములు ఉన్నారు ఉత్తర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 ఆ హృషికేశ్ రెండే అక్కడ హాస్పిటల్లో ఏదైనా పరీక్ష చేద్దాం అని అన్నారు అంటే ఆ మహాత్ముడు అన్నారు నేను హృషికేశ్ రాను ఇక్కడే గంగ భగీరథి తీరం విడిచిపెట్టి నేను రాను ఆ గుండె నా గుండె కాదది నా గుండె అయితే నేను దాన్ని భద్రం చేయాలి నా గుండెకాయ కాదు దేవుడు పెట్టిన గుండెకాయ దేవుడు చూసుకుంటాడు నేను పెట్టినా నేను పెట్టలేదు కదా దేవుడు పెట్టిన గుండెకాయకి దేవుడు చూసుకుంటాడు రోడ్ ఏదైనా గోయపడింది అనుకోండి మనం అందరం వెళ్ళి దాన్ని బాగు చేస్తామా చేయ మనం వేసిన రోడ్డు కాదు మనం బాగు చేసి సో ఆ రకంగా దేవుడు పెట్టాడు గుండె అది ఎలా పని చేయాలో వాడు చూసుకుంటాడు బాగు చేయడం బాగులేదనే సంగతి వాడి కనిపిస్తే వాడు బాగు వాడు వాడు బాగు బాగులేదనే మాట సరి కాదనమాట వాడి దృష్టిలో బానే ఉందనమాట ఐడు నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్ నేను చాలాసార్లు డిసీజ్ రోగము మనస్సులో ఆరంభం అవుతుందని చెప్పాను చెప్తే చాలా మంది నా క్లాస్ లో డాక్టర్లు చాలా మంది కూర్చొని ఉంటారు వాళ్ళు అన్నారు స్వామీజీ మీరు మరీ ఎగ్జాగరేట్ చేస్తున్నారండి సత్సంగం కదండి మీరు మరీ చెప్పేస్తున్నారండి ఏంటంటే సరే ఐ విడ్ సో అయితే మళ్ళీ డూ యూ అగ్రీ విత్ వాట్ వీసే నో ఐ డు అగ్రీ విత్ వాట్ యూసే యూ డు నాట్ అగ్రీ విత్ వాట్ ఐసే లెట్ హస్ లివ్ వేర్ ఊయర్ నా ఉద్దేశంలో రోగం అనేది గుండె హృదయం వీడి బుద్ధుల్లో స్టార్ట్ నొప్పి శరీరంలో స్టార్ట్ రోగం మనసులో స్టార్ట్ అది లెక్క నొప్పికి రోగానికి తేడా ఉంది నాకు నొప్పిగా ఉన్నది అన్నదానికి నేను రోగిష్ఠివాణ్ణి అన్నదానికి తేడా చాలా తేడా ఉంది మానసికమైన భేదం చాలా ఉంది నాకు నొప్పిగా ఉంది అన్నవాడికి సేవ చేయొచ్చు నేను రోగిష్ఠీవాణ్ణి అన్నవాడికి ఎంత సేవ చేసినా అది తీరి సేవ కాదు అది మీకు లైట్ అయ్యేది అంటే సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దిట్ నాకు నొప్పిగా ఉందన్నవాడు నొప్పి ఒక్క విసరం తగ్గితే మళ్ళీ ఉల్లాసంగా లేచి తిరుగుతాడు ఏదో పనిచేసుకుంటాడు నేను రోగిష్ఠీవాణ్ణి అన్నప్పుడు నొప్పి తగ్గినా కూడా అలాగే కూర్చుని ఉంటాడు ఇట్స్ బిగ్ డిఫరెన్స్ నొప్పిగా ఉండడం తప్పు లేదు నేను రోగిష్ఠివాడిని అనుకోవడం తప్పు కాబట్టి మహాత్ములు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 which raises above these petty considerations. This worldly vision, to, the world-centric viewpoint, there is no consideration to this. If you have to do this, you will make it easier. You will make it easier, you will make it easier, you will make it easier, you will make it easier. That is individual's choice. But suppose, if you have no problem with the atmosphere,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 వేదాంత విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రథమా పద ప్రథమా పాదమేది దేహంతో ఉండేటువంటి అహమ్మమాభిమానాలని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది వాటిని ప్రాసెస్ చేసుకోవాలని నేను చెప్పి వాటిని తీసవతలు పారాయాలని నేను చెప్పట్లేదు ఆ జల్లా కదా అలా పారాయలేరు వాటిని అలా పారేసిన మాట అయితే ఇంకేమీ రెండో రోజు గీత క్లాస్కి రానే నేను ఇంకో కొత్త గ్రూపుకి పాఠం చెప్పుకోవాల్సి ఉంటుంది అలా పారాయనక్కర్లేదు పారాయణ సాధ్యం కాదు ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఏదైనా మనసులో బెంగ ఉందనుకోండి ఈ బెంగని ఇలాగా జేబులోంచి ఒక కాగితం తీసినట్టుగా తీసి నలిపే సర్పలు పరేసినట్టుగా బెంగని మీరు అలా తీసిన నలిపే సపల పారేయగలరా నో కానీ ప్రాసెస్ చేయటం ప్రాసెస్ చేయడం అంటే ఏమిటి దాన్ని పరిశీలనకి పెట్టడం దాన్ని ముందు వెనుకలా ఆలోచించటం దాంట్లో ఉండే హేతు ఏమిటో పరిశీలన చేయటం పరిశీలి దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయటం ట్రై టు మీట్ ఇట్ హాఫ్ వే అండ్ దెన్ స్లోలీ అవర్ ఎ పీరియడ్ అది బయట పరిస్థితి మారదు బయట బెంగకి కారణమైన పరిస్థితి మారదు పరిస్థితి పరిస్థితి లాగే బెంగే పో అంతే ఎలా పోతుందంటే యాక్సెప్టెన్స్ ఇప్పుడు కొన్ని వ్యాధులు ఉంటాయండి ఆ వ్యాధులను తగ్గేవిగా పెట్టి ఇంకా మన జాతస్థం కోసం వెళ్ళి డాక్టర్ల గిట్లు తిరిగేవో మందులు రెస్ట్ ఉంటాం తప్పిస్తే అవి తగ్గవు ఇప్పుడు మొక్కలు నొప్పి వ్యాధి తగ్గుతుందా అది మొత్తం సైన్స్ అంతా కూడా నమస్కారం పెట్టి చేతులు ఎత్తేసి ఉంది పెట్టేశారు వయాక్స్ సెలిబ్రెక్స్ ఈ ట్యాబ్లెట్లు అన్ని విత్డ్రా అయిపోయాయి మీరు ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా మెడికల్ కొద్దిగా నేను ఫాలో అవుతూ ఫాలో అవడం అంటే పని కట్టుకుని కాదు నాకంత కడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు టాబ్లెట్ ఏది వేసుకోవాలో అర్థం కట్టలేదు ఎవరికి కలవాలి ఎందుకంటే వయాక్స్ సెలిబ్రెక్స్ దే ఆల్ హార్ట్ మొకాల నొప్పి టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇంకపోతే నైప్రాక్స్ అని ఒకటి ఉంది అది విత్డ్రా ఇంకా యాస్పిరియన్కి వచ్చేసారు అసలు ఈ యాస్పిరియన్ వదిలిపెట్టి ముందుకు ఎందుకు వెళ్ళారంటే ఈ యాస్పిరియన్ మోకాలు నొప్పి కోసం యాస్పిరియన్ వేసుకుంటే కడుపు వెనక్కి వస్తుంది అందుకోసం యాస్పిరియన్ అల్సరోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాన్ని అందుకోసం ఈ ప్రాపర్టీస్ నుంచి బయటపడడం కోసం ఏవేవో ముందుకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సీరియస్ గా వెనక్కి మళ్ళీ యాస్పిరియన్ లోకి వచ్చేసారు యాస్పిరియన్ వేసుకుంటే బ్లడ్ తిన్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కొంచెం గడుపుతే అప్పుడప్పుడు ఏదైనా అయినా కూడా ఈ హార్త్ కంటే అది నయం కదా అని మొత్తానికి ఎనీవే ది పాయింట్ ఈజ్ వన్ హ్యాస్ టు ప్రాసెస్ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అది కేర్ఫుల్ గా ప్రాసెస్ చేసుకోవాలి రోజు అదో పనిగా పెట్టుకుని ప్రాసెస్ చేస్తూ ఉండాలి రోజు కొంతసేపు పాఠం వింటూ ఉండాలి ఆత్మ దేహము కాదు దేహానికి ఉండే జీవన్ మరణాలు ఆత్మకి లేవు ఆత్మ వీటికి అతీతమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలన పెట్టుకుంటూ ఉండాలి రోజు ఆ పరిశీలన చేస్తే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ హోల్డ్ ఉంటుంది స్ట్రాంగిల్ హోల్డ్ అని అలాగ పీకే గట్టిగా నొక్కి పెట్టేసినట్టుగా ఉందనుకోండి స్లోగా ఒక్క పిసకు లూజ్ అయితే కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆ రకంగానే ఈ దేహాభిమానం ఒక్క తగ్గినా కూడా మనసుకి బరువు క్రమక్రమంగా వివేకము యు బిగిన్ టు ఎవే కెన్ క్రమక్రమంగా వివేకం ఉద్బుద్ధమవుతుంది ఆ విధంగా మనిషి పురాత్తుడవుతాయి ఈ పాఠం అనేది కూడా తాత్పర్యం ఉంటుంది కాదు జీవితానికి సంబంధించిన పాఠం సో ఇప్పుడు వాశబ్దాత్ నశబ్దాచ అయం ఆత్మా అభూత్వా భవితవా దేహవత భూయ పునః తస్మాత్ నాయతే కాబట్టి ఆత్మ పుట్టుచున్నది అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పుట్టుక అంటే ఏమిటి అందాం భవిత సయతే ఉచ్యతే అది లోకంలో మళ్ళీ లోకే అని అనలేదు ఆయన పైన అన్నారుగా లోకే అని అది తెచ్చిపెట్టుకుంటాం సో లోకంలో అంతకు ముందు లేడు ఇప్పుడు వచ్చాడు వాడిని పట్టుకుని జాయతే అని అంటారు అభూత్వా అభూత్వాతి భవిత భవిత అంటే వచ్చి సో అభూత్వా భవిత అంతకు ముందు లేడు భవిత ఇప్పుడు వస్తాడు ఇది సో జాయతే ఇత్యతే అటువంటి సందర్భంలో పుట్టుతున్నాడు అని లోకంలో చెప్తారు ఏవం ఆత్మ అత నాయతే ఆత్మ విషయంలో అంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆత్మ పుట్టుటలేదు ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి రూమ్ స్పేస్ రూమ్ స్పేస్ అంటే తెలుసు కదా రూమ్ స్పేస్ పుట్టిందా ఇల్లు కట్టినప్పుడు రూమ్ స్పేస్ పుట్టిందా పాత ఇల్లు కూలగొట్టేశారు అనుకోండి పాత ఇల్లు కూలగొట్టేసి కొత్త కాంప్లెక్స్ కడుతూ ఉంటాం ఇల్లు కూలగొట్టేసినప్పుడు రూమ్ స్పేస్ నశించిపోయిందా రూమ్ స్పేస్ నశించిందనుకోండి ఇంకా అక్కడ రూమ్ కట్టడానికి వీలుండదు సో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 ఆత్మావా ఆత్మన ఆకాశ సంభూత ఓ మహాత్మును అంటూ ఉండేవారు అలాగా ఆపుతో ఆకాశక బాపు సో ఆకాశానికి నీవు తండ్రి ఆకాశం నీ నుంచి పుట్టింది అలాంటిది ఆకాశానికే వినాశం లేదంటూ ఉంటే ఆకాశానికి బాప్ అయిన ఆత్మకి వినాశం ఉంటుందా ఉండకూడదు ఇంచేతనే ఎప్పుడూ కూడా దేహంతో మమేకం అవ్వకూడదు దేహాన్ని అనుసరించి ఇంకో కొన్ని ఉంటాయి ఇంకో కొన్ని ఉండబట్టే దేహం ఉండే లేకపోతే దేహం ఉండేది కాదు ఎలాగా లైఫ్ ఉంది లైఫ్ని అంటిపెట్టుకుని దేహం ఉంది కాబట్టి లైఫ్ని లైఫ్ని భావన చేసుకోవాలి స్పేస్ ని భావన చేయాలి కాన్షియస్నెస్ ఆ ఎరుక ఎరుక ఎరుకలేని దేహం ఉన్నదా అనేదో ఎక్కడో పదం పాడుతుంటే విన్నాను ఎరుకలేని దేహము లేదురా దేహాన్ని పట్టుకుని వేలాడదు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 అంటే రోటీ కప్పుడ మకాన్ లెవెల్లో దేహాన్ని దేహధారణ దేహాన్ని నిలబెట్టడం అవసరం అంటే ఆ పని చేసేస్తూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు దేహాన్ని నిలబెట్టడం అనే పని చేయలేదనుకోండి మన పని మనం చేసుకుంటూ ఉండదు గీత చదువుకోవాలంటే కుదరదు ఏదో టిఫిన్ ఏదో తినేసి కాఫీ తాగేసి వచ్చేస్తే గీత చదువుకోవచ్చు నేను ఇంక దేహాన్ని పరిశీలించను అని మీరు ఆ రెండు మానేశారనుకోండి గీత పాఠం ఉండదు కాబట్టి మన పని మనం చేసుకోవడం కోసమని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 ఈ లోపల చౌరాస్తా వచ్చింది వై వచ్చింది వై వై లాగా వచ్చింది ఇప్పుడు డౌట్ ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటే మా మిత్రుడు కొంచెం యంగ్ మ్యాన్ దిటంగా ఉన్నాడు అన్నాడు స్వామిజీ ఇటు వెళ్ళి చూద్దాం ఉన్నాడు నువ్వు చూడు నేను వెళ్ళి చూడను నువ్వు చూడు నేను కూర్చున్నాను నేను ఆ కాలు నొప్పులుగా ఉన్నా నేను అక్కడ వై దగ్గర కూర్చున్నాను నువ్వు చెప్పు ఇటు అడుగు వేయాలా ఇటు అడుగు వేయాలా చెప్పు నువ్వు చెప్పాకనే వేస్తాను నేను అడుగు ఎందుకంటే రాంగ్ డైరెక్షన్ లో అడుగు వేసామనుకోండి మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్ తిరిగి అడుగు వెనక్కి వేసి మళ్లీ శుభ చేయాలి యూ కెనాట్ ఎఫర్ట్ టు పుట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ యూ కెనాట్ డూ దాట్ అంచేత డైరెక్షన్ తెలియకపోతే నేను అక్కడ నిలబడిపోతాను డైరెక్షన్ తెలిసాకనే ముందుకు వెళ్తాను అంతవరకు వెయిట్ చేయొచ్చు సో దట్ యూ నీడ్ నాట్ వాక్ దక్స్ట్రా బికాస్ మళ్ళీ నొప్పిగా ఉన్నప్పుడు అలాగే చేయాల్సిన యూ హ్యావ్ టు కన్సర్వ్ యువర్ ఎనర్జీస్ అదేవిధంగా దేహధారణను మించి అంతకు మించి అధికంగా మీరు ఎంత ముందుకు వెళ్తే మళ్ళీ అంత వెనక్కి రావాల్సి ఉంటుంది ఈ జన్మలో రావాల్సి ఉంటుంది మళ్ళీ జన్మ జన్మలో ఎత్తాల్సి ఉంటుంది వెనక్కి రావడం కోసం ఈ జన్మ చాలది ఒకప్పుడు మరి వైరాగ్యం చాలా అవసరం వైరాగ్యం ఏదో పని పాటలు అయిన వాళ్ళ కోసం కాదు వైరాగ్యం దుఃఖహేతువు కాదు వైరాగ్యం దుఃఖం అనుకుంటాం చాలా వైరాగ్యం దుఃఖహేతువు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 కనుక ఆత్మ ఆ విధముగా పుట్టుటలేదు ఎస్మాదేవం తస్మాదజ తస్ నాయతే అని చెప్పాం పైన వాక్యాలన్నీ ఆయన కలుపుకొస్తున్నారు ఎలాగంటే అభూత్వా భూయ భవిత నా దేర్ఫోర్న జాయతే ఇక నిత్య అంటే మరణము లేనిది అదేలాగా భూవిత నేర్ఫోర్న మ్రీయతేర్ఫోర్నిత్యజహ నిత్య పుట్టుక లేనిది నిత్యముగా ఉండేది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 స్వగృహం చేరలేదనుకోండి ప్రయాణం చేస్తూనే ఉండాలి విమానమైనా రైలైనా బస్సు అయినా ఏదైనా ప్రయాణం చేస్తూనే ఉండాలి స్వగృహం చేరుకపోతే సో వీడు స్వగృహం బ్రహ్మ ఆత్మ ఈశ్వర స్వరూపంలో చేరినప్పుడే వీడు స్వగృహం చేరుకున్నట్టు ఆ స్వగృహం చేరకపోతే తీర్థయాత్రలాగా యాత్రలు పిల్గిమ్స్ ప్రవంత స్థలా నడుస్తూ ఉంటున్నారు ఆ పరిస్థితి వేరు కాబట్టి మళ్లీ జన్మలో నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవడం కంటే దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగమేం లేదు అది తెలుసుకోవడం సంభవం కూడా కాదు అది అది తెలుసుకోవడం కంటే ఆ ప్రయత్నం కంటే అసలు నాకు జన్మ లేవు అని తెలుసుకోవటం మంచిది అలాగే బోధిస్తారు కనుక ప్రశ్న అడుగుతారు ఎవండి నెక్స్ట్ బర్త్ పరిస్థితి ఏమిటి అని అడిగితే నెక్స్ట్ బర్త్ ఏమిటి తెలుసుకోవడం కాదా నెక్స్ట్ బర్త్ లేదని తెలుసుకో అప్పుడు ఈ ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఐన్ యాంగ్జైటీ టు నో సన్ పీపుల్ ఆర్ యాంగ్స్ టు నో వెరీ యాంక్షస్ టు నో తెల్లారింది అనుకోండి ఈ రోజు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని యాంక్షస్ టు నో సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో యాంగ్స్ టు నో వెరీజ్ ఇన్ యాంగ్జైటీ టు నో ప్లీజ్ మైండ్ ఇట్ వెరీజ్ ఇన్ యాంగ్జైటీ టు నో సపోజ్ మహాత్మును అడిగారున్నాం ఏమైనా అందరూ వీళ్ళందరూ కూడా జనం అందరూ కూడా ఇంక్లూడింగ్ దట్ జంట్లమెంట్ హీ ఇస్ నాట్ ఐసోలేటింగ్ జనరల్ అబ్జర్వేషన్ అందరూ కూడా ఆనందం కోసం సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా లేదా అంటే ప్రయత్నిస్తున్నారు ఎందువల్ల ఎందువల్ల అంటే సుఖం లేదు కనుకనే సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు సుఖం ఉండి సుఖానుభూతి కోసం ఎవరైనా ప్రయత్నిస్తారండి సుఖం లేదు అని అనుకుని సుఖానుభూతి ఆ విధంగా అనుభవం వచ్చినప్పుడు సుఖాన్ని పొంది ప్రయత్నం చేస్తాడు ఒకటి డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు చేసుకుంటే పక్కవాడు అంటాడు వీడికింత డబ్బు ఉంది కదా ఎదురు సంపాదిస్తున్నాడంటే పక్కవాడు అంటాడు పక్కవాడు అంటే ఉపయోగం అంటే వాడు అనుక్కోవాలి వాడు నాకింత డబ్బు ఉంది కదా అని వాడు అనుకుంటే ఇంకా సంపాదించక్కర్లేదు వాడు అనుక్కోవాలి వాడు అనుక్కోవడు వాళ్ళు కోసేస్తే వాడు అనుకోడు నేను చెప్తున్నాను మీకు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 వాడు కృతార్థమైపోతాడు ఘటన అది గుర్తించాడు వీడు వీడి దగ్గర లేదు ఏదో సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అంత పుణ్యం అదే కనుమ రే ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది పెట్టుబడి ఉండదు గ్యాస్ దాంట్లో గ్యాసోలిన్ పోయినక్కర్లేదు ఈ పెట్రోల్ బంకుల వాళ్ళతోటి ఈ మెకానిక్లతో బాధపడక్కర్లేదు చాలా న్యూసెన్సులు అనేవి తగ్గిపోతే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది గుండె బలంగా పనిచేస్తూ వాడు అనుకుంటాడు ఏమని నా నేను ఆ భాగ్యుడిని స్కూటర్ ఇస్తూ స్కూటరిస్టు భాగ్యవంతుడెల్లా అయ్యాడు స్కూటర్ కొన్నాక వీడు రోజుకి మైలు కూడా నడవలేదు ఎప్పుడు స్కూటర్ బుర్రుమంటూ ఉండడం దాని మీద దేహాన్ని పారేసి తోసుకుపోవడమే కాని వీడంత వైర్లు నడిచిన పాపాన్ని పోలేదు దాంతో శరీరము చాలా అలసంగా తయారయ్యి మజిల్స్ అన్ని కూడా చాలా రఫ్ గా సప్పుల్ ఉండదు చాలా రిజిడ్ గా తయారయ్యి ఇటు వంగదు అటు వంగదు ముందుకు వంగదు వెనక్కి వంగదు దేహం తయారైంది దీంట్లో భాగ్యవంతుడు ఎవడో చెప్పండి వీళ్ళిద్దరిలో సైకిల్ తొక్కివాడా స్కూటర్ ఇస్తా సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు ట్రాఫిక్ జామ్ అనేది ఇంకొక సమస్య సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు కాబట్టి వాడు తనకున్న భాగ్యాన్ని గుర్తించడం తనకు లేని స్కూటర్ గుర్తిస్తాడు తనకు భాగ్యాన్ని విస్మరిస్తాడు మనిషి ఇలాగా ఉంటాడు దర్ ఇస్ లాజిక్ ఇన్ ఆల్ దాట్ కాబట్టి రాంగ్ డైరెక్షన్ లో ఎంత ముందుకు వెళ్తే మళ్ళీ అంతా వెనక్కి రావాల్సి ఉంటుంది ఎనీవే సో అజహ నిత్య ఆత్మ ఇప్పుడు మరణం చిన్న తర్వాత నెక్స్ట్ బర్త్ ఏమిటి వస్తుందని కాదు పాయింట్ అది కాదు పాయింట్ వాట్ ఈజ్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ దట్ యూ డోంట్ హ్యావ్ బర్త్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై దట్ ఈజ్ ది పాయింట్ చేతనైతే ఆ పాయింట్ పట్టుకో చేత కాకపోతే యూ డూ వాట్ ఎవర్ యూ లైఫ్ మే గాడ్ బ్లస్ యూ ఎప్పటికైనా చేతనైతుందేమో ఆశిద్దాం అది ముఖ్యంగానే సో పరీక్షకి జీవితం అనేది ఒక పరీక్ష ఆ పరీక్షలో విజ్ఞానాన్ని సంపాదించిన ఎగ్గడం ముఖ్యంగానే కాపీ కొట్టి పాస్ వాడు వెర్ హీ గోస్ వేర్ ఇట్ లీడ్స్ నాకు ఒక ఎంబీబీఎస్ వస్తుంది తెలుసు హీ హీజ్ అబౌట్ టు ఫెయిల్ ఇన్ అ టాపిక్ సబ్జెక్ట్ నేను చెప్పాను యు ఫెయిల్ డోంట్ ట్రై టు మేనిపులేట్ యు ఫెయిల్ అండ్ డూ ఇట్ అంటే వెన్నాడు కాదు మీరు ఇలాగే చెప్తారు వెన్నాడు కాదు మా ఫాదర్ చాలా పవర్ఫుల్ ఆ ఫాదర్ ఆ ప్రొఫెసర్ గారిని పట్టుకునే వీడు రెండు మార్కుల్లో ఫెయిల్ అవుతున్న ఆ రెండు మార్కులు వేసి ప్యాస్ చేయండి ప్యాస్ అయ్యాడు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డిగ్రీ సంబంధించింది బయటకు వచ్చాడు నవ్ హీ కెనాట్ ప్రాక్టీస్ హీ కెనాట్ గెట్ గవర్నమెంట్ జాబ్ అండ్ హీ డజంట్ నో హౌ టు ప్రాక్టీస్ హిమ్సెల్ అండ్ నౌ బీయింగ్ అన్ ఎంబీబీఎస్ హీ కెనాట్ డూ ఎనీ అదర్ థింగ్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 ఆ రొయ్య చేపల బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రొయ్య చేపలు లక్షల లక్షల లక్షలు వచ్చేసి మళ్ళీ అలా తురుంగిపోతూ ఉంటుంది దాంతో అమెరికా వాళ్ళు డ్యూటీ వేస్తే వీళ్ళందరికీ హార్ట్అటాక్లు బెంగలు అన్ని వచ్చేస్తాయి ఆ డ్యూటీ వేశారు వాళ్ళు ఫైవ్ డ్యూటీ ఎయిటీన్ పర్సెంట్ అన్నారు అనేది మొత్తం ఈ రొయ్య చేపల చెరువుల యజమానులు అందరూ కూడా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తారు గుండె పట్టుకునే మళ్లీ వాడు మూడు మాసాలు పోయిన తర్వాత వీళ్ళ చెరువులో అమ్మేశారు వీళ్ళు అమ్మేసిన తర్వాత వాడు మళ్లీ బ్యాక్ వచ్చింది డ్యూటీ అయ్యో మా ఛాన్స్ పోయింది అని మళ్లీ రంగో రైట్ అల్ ఇట్ ఈస్ సో ది ది పాయింట్ ఈజ్ ఆత్మా నిత్య ఆత్మ వినాశము లేనిది అనే సత్యాన్ని తెలుసుకుని ప్రయత్నం చేయాలి తర్వాత సబ్సిస్ట్ మినిమం కంఫర్ట్స్ తోటి జీవించేటువంటి ప్రయత్నం చేయాల్సి త్మస్వరూపంలో పూర్ణత్వాన్ని ఆనందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి దేహాభిమానంగా ఉన్నవాడు ఆ పని ఎన్నడూ చేయలేడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ తర్వాత ఆద్యంత విక్రియ ప్రతిషేధే సర్వా విక్రియా तथा मध्यभा विशब्दर तद प्रतिषेध कर्तव्य यौवनादि समस्त अववनादस्तिया प्रतिषेधो यहा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 అయితే మధ్యలో వీడు పెరిగాడా అనే ప్రశ్న ఉదయిస్తుందా పుట్టుకాను మరణము లేనివాడికి పెరగడం ఎక్కడి నుంచి వస్తుంది క్షీణించాడా అని ఈ ప్రశ్నలు ఉండవు కాబట్టి వాటన్నింటినీ త్రోసిపుచ్చినట్టే అయింది తథాపి అయినప్పటికీ మధ్యభావినీనాం విక్రియాణం మధ్యలో నాలుగున్నాయి ఏమిటవి అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే ఈ నాలుగున్నాయి ఈ నాలుగింటికీ కూడా ప్రతిషేధ కర్తవ్య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 కానీ యవ్వనం మటుకు నాకు దృఢంగా ఉంది అంటాడు యవ్వనంలో ఉన్నవాడు ఈ యవ్వనంలో ఉన్నవాడు అలాగే ఉంటాడు టీనేజర్ ఆ టీనేజ్ అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది అన్నట్టుగా భ్రమపడతాడు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాడు కాబట్టి వాడికి చెప్పాలి నైనా పుట్టుక లేదు మరణం లేదు ఆత్మకి టీనేజ్ కూడా లేదు ఆత్మకి మిడిల్ ఏజ్ కూడా లేదు ఆత్మకు ఓల్డ్ ఏజ్ కూడా లేదు అదే ఇన్ని చెప్పాలి ఆత్మకి రోగం కూడా లేదు అని చెప్పాలి ఆత్మకి డయాబెటీస్ లేదు అని చెప్పాలి ఆత్మకి హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పాలి చెప్పకపోతే వాడు ఇవన్నీ చెప్పి అది ఒక్కడే చెప్పకపోతే అక్కడే తప్పులో పప్పులో కాలేస్తారు ఎందుకంటే భ్రాంతి అంత బలమైన భ్రాంతి తదర్థై స్వశబ్దైదేమ ప్రతిషేధ కర్తవ్య కాబట్టి ఎన్ని భ్రాంతులు పడే అవకాశం ఉంటే వాటన్నింటినీ అంటే ఆ మధ్యలో ఉండే నాలుగు కూడా ఆ వచ్చే ఆయా శబ్దములతో ఉచ్చరించి పలికి చెప్పాలి చెప్పాలి చెప్పించాలి కూడా చెప్పాలి చెప్పించాలి ఆ చెప్పు పుట్టు ఆత్మకు పుట్టుక లేదు చెప్పు ఆత్మకు పుట్టుక లేదు ఆత్మకు మరణం లేదు సరే ఆత్మకు మరణం లేదు ఆత్మకు రోగ జరా మరణ జరా వ్యాధులు లేవు అని మళ్ళీ చెప్పించాలి అలా చెప్పించకపోతే మమ్మల్ని అక్కడ పొరపాటు పడుతూ ఉంటుంది అలా చెప్పాల్సిన అవసరం ఉంది స్వశబ్దై స్వశబ్దైరేవో ప్రతిషేధ కర్తవ్య ఏ నాలుగు స్టేజెస్ ఉన్నాయో వాటి అన్నింటి కూడా పికప్ చేసి ఆ అర్థం వచ్చే పదాలతోటి పికప్ చేసి ఆ స్టేజెస్సే చెప్పకపోవచ్చు ఆ అర్థం వచ్చే పదాలతో పికప్ చేసి మళ్లీ నిషేధించి తద్వారా అసలు పొరపాటు చేసే అవకాశమే లేని విధంగా బాగా కట్టడి చేయడం అవసరం అందుకోసమని అనుక్తానామపి అనుక్తానామనాది సమస్త విక్రియాం ప్రతిషేధో యథా అలా చేసినప్పుడు ఈ రెండు విక్రయ వికారములు జన్మా మరణము అనే వికారములను చెప్పి నిషేధించారే ఆ మధ్యలో చెప్పకుండా విదిలేసినటువంటి యౌ్వనము మొదలైన ఇతర వికారములను కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది అవి ఆత్మకి లేవు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని గుర్తించి శ్రీకృష్ణుడు మొదలు పెట్టాడు అజో నిత్యోటాపిక్ టాపిక్ సో వాక్యాలు పూర్తయిపోయాయి ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు అయినా కూడా ఆ మధ్యలో ఉన్న వాటిని కూడా మెన్షన్ చేసి నిషేధించటం కోసం మళ్లీ శ్లోకాన్ని కొనసాగించుకున్నాడు ఏమని శాశ్వత ఇత్యాది శాశ్వత పురాణ హన్యతే హన్యమానే శరీరే అనే ఆ పదాలతోటి ఆ మిగిలిన నాలుగు నాలుగు వికారాల్ని నిషేధించబోతున్నాడు విక్రియాభవ శాశ్వత అని చెప్పినప్పుడు ఈ అపక్షయమోన ఒక వికారమున్నది ఆరింటిలో జన్మ మరణం తీసేసామండి ఇంకా నాలుగు ఉన్నాయి ఈ నాలుగింట్లో నాలుగోదేమిటి అపక్షయం క్షీణించిపోవుట ఆ వికారము ఆత్మకి లేదు అని శాశ్వత శబ్దము ఆ వికారాన్ని నిషేధిస్తోంది అపక్షయమనే వికారము నిషేధిస్తోంది శాశ్వత అంటే అర్థం ఏంటి శుభవత శుభవ శ అంటే సర్వకాలముల ఎందు భవహ ఉండేది శాశ్వత అలాగే ఉంటుంది ఎప్పుడు మార్పు చేర్పు ఏమి ఉండదు సూర్యబింబము అలాగా ఒక రకం శాశ్వతం పూర్ణ శాశ్వతం అన్న అభిప్రాయం కాదు దృష్టాంతం సో ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇక్కడ భూమి మీద సీజన్స్ వస్తూ ఉంటాయి ఉంటాయి కానీ సూర్యబింబం స్థిరంగా అలాగే ఉంటుంది సో ఆత్మ కూడా మన జీవితంలో కూడా ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనిషి తన హృదయంలో అన్వేషణ చేసుకుని తన మౌలిక స్వరూపం ఏమిటో అక్కడ నిలిచి ఉండ ఈ సత్యాన్ని పట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఉదయంలో నేను మెడిటేషన్ లో నా మౌలిక స్వరూపం ఏమి అంటే అహమస్మి సదాభావి సత్యద్రూపుడుగా అంటే స్వయం ప్రకాశమైన ఉనికి అది నా మౌలిక స్వరూపం ఈ రోజు పొద్దున్న అది రేపు పొద్దున్న కూడా అదే ఎల్లుని పొద్దున కూడా అదే బ్రతుకున్నంతకాలం అదే అది దాంట్లో మార్పు ఉండదు ఈ లోపల అనేక మార్పులు ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి దేహంలోనూ ఇంట్లోనూ కానీ స్వయం ప్రకాశ మార్పు అనేది ఉండనే ఉండదు శిశువు కూడా తొట్టిలో ఉయ్యాల తొట్టిలో ఉండే శిశువు కూడా స్వయం ప్రకాశ నిలిచి ఉంటుంది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 తెలివితేటలు ఏమిటంటే ఈ మార్పులు చెప్పులు వస్తూ ఉంటాయి అలా ఉండగా మార్పులు లేని తన యొక్క పూర్ణ స్వరూపాన్ని పట్టుకుని అక్కడ స్థిరంగా నిలిచి అప్పుడు ఈ మార్పుల్ని ఫేస్ చేయొచ్చు పెద్ద సమస్యేం కాదు ఏవో మార్పులు వస్తూ ఉంటాయి వాటిని ఫేస్ చేయొచ్చు ట్రామాటైజ్ అయిపో ఒక్కరు ఫేస్ చేయొచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే జీవితం బరువు సో ఆ విధంగా శాశ్వత తర్వాత నా అపక్షీయతే స్వూపేణ నిరవయవ్యాత్ నిర్గుణత్వాణక్షణ అపక్షయ ఆత్మ శాశ్వత అంటే అపక్షయము అనే వికారము నాల్గవది ఆ నాలుగింట్లో నాలుగవది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 అప్పుడు అది క్షీణించుటా అనబడుతుంది ఇప్పుడు ఇది ఇది ఇదే ఘటం ఇది సవయవం దీనికి ఇది దీన్ని చూడండి మెడ దీన్ని కంబు కంబు అని ఏదో అంటారు ఈ మెడ ఉన్నదే ఈ అంచు దీన్ని విరక్కొట్టేననుకోండి ఘటం క్షీణించింది అపక్షయం దానికి అది ఒక రకం అపక్షయం అంటే దాని అవయవాల్లో ఓ అవయవాలు విరిగిపోవటం లేదా అడుగుని చిల్లు పడింది అనుకోండి అదే అపక్షయమే ఇటువంటి అపక్షయం సావయవ అవయవములతో కూడి ఉన్న ద్రవ్యానికి ఉంటుంది ఆత్మ సావయవము కాదు ఆత్మ నిరవయవం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ స్పేస్కి తరగడము విరగడము పెరగడము ఉండవు ఎందుకంటే అది సవయవం కాదు కాబట్టి ఆత్మ నిరవయవం తన రూపంలో మార్పులు విరిగిపోవడాలు వల్ల వచ్చే అపక్షయం ఆత్మ లేదు అది మొదటిది నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వం ఇక ఇప్పుడు ఇది ఉందనుకోండి దీనికి ఇంకో అపక్షయం ఉన్నది దీనికి బ్లూ కలరో రెడ్ కలరో వేశారు రంగు వేశారు మెలమిల మెరిసిపోతుంది అక్కడ పెట్టారు సంవత్సరం పోయిన తర్వాత వచ్చి చూస్తే అపక్షయం వచ్చేస్తుంది ఆ రంగు పోయి వెలవెలబోతోంది సో రంగు పోయి వెలవెల పోయితో ఉంటే అది అపక్షయం దానికి ఏమిటి అపక్షయం దాని స్వరూపం అంతా అలాగే ఉంది కదా అపక్షయం ఏమిటి అంటే అంతకు ముందు ఉండే గుణం పోయింది అది అపక్షయం ఇప్పుడు ముఖం ముఖంలాగే ఉంది ఏమిటి ఇంకా సమస్య ఏమిటి అంటే అంతకుముందు మెరిసిపోతూ ఉండేది ఇప్పుడేమో గుణం పోయింది కాబట్టి ఏమో దాని మీద ఫౌండేషన్ ఏదో వేయాల్సి అదేదో అలాగా అదే అపక్షయం సో ఈ అపక్షయం లేదో ఒకటి ఉందా సో ఈ అపక్షయము ఆత్మకు లేదు గుణము ఉంటే ఆత్మకి గుణం ఉంటే ఏదైనా ఒక గుణం ఉందనుకోండి ఆత్మకి ఆ గుణంలో హెచ్చుతగ్గులు వస్తాయి ఆ హెచ్చు గుణం ఉంటే హెచ్చు తగ్గులు వస్తాయి గుణం ఏ గుణము లేకపోతే వెతికిపోయేం కానీ గుణం అంటే ఉంటే హెచ్చుదగ్గులు సో ఆత్మకి గుణం ఉందా లేదా ఆత్మ నిర్గుణము కాబట్టి గుణములను బట్టి వచ్చే అపక్షయము లేదు ఆత్మస్వరూపము చాలా నిర్దూరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక భయంకరమైన భ్రాంతి వలయంలో జీవిస్తూ ఉంటాం మన గురించి మనకి అనేకములైన తప్పుడు భావనలు ఉంటాయి కాబట్టి మనకేమో ఆత్మ గురించి చెప్తూ ఉంటే దేని చెప్తున్నారు అనిపిస్తుంది ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది ఆత్మ అనేది పెద్ద పండరాయి లాంటిదో ఒకటి ఉంటుంది దాని గురించి ఆయన పాఠం చెప్తున్నాడని అనిపిస్తుంది ఎందుకంటే మన మన గురించి మనకుండే భావజాలము అంత భయంకరమైన భావజాలం అంత తప్పే A to Z అంతా తప్పే తుది నుంచి మొదలు మొదల నుంచి తుదిదాకా అంతా దోషమే ఇంకా దాన్ని ఏంటే కంబట్లో కంబడిలో భోజనం చేసుకో వెంట్రుక లెక్క ఉంటుంది మన జీవితంలో ఆత్మని విచారం ఉంటే అలా ఉంటుంది అంతా తప్పే మొదల నుంచి తుద్దిదాకా అంతా తప్పే ఇప్పుడు వాడికింకేం ఆత్మవిచారం చేస్తుంది అంచేతనే భగవద్గీత ఈ ఆత్మవిచారం మానేశారు ధనం ఏవో వాల్యూస్ మనం చక్కగా కరుణ కలిగి ఉండాలి కరుణగా ఉన్నట్లయితే ఎవరికైనా కష్టం వచ్చినట్లయితే మనం సేవ చేయొచ్చు ఈ యొక్క ప్రొఫెషనల్ సేవ ఎవరికైనా కష్టం వస్తే మనం సేవ చేయొచ్చు కంపాషన్ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉన్నాం కష్టం వస్తుంది ఎవరికైనా ఎవరికి వస్తుంది కష్ట ప్రపంచంలో